కీర్తన సంఖ్య మూడు వందల తొంభై నాలుగు సులభుడు మధుసూదనుడు మనము ఎలమిసు పడుచు మాటనక ఆ ప్రహ్లాదు నిధుటొడచూపె నాది పురుషుడు అడవి దేహనక ఆదంతి మొరకును తడవి కాచిన దైవముసు ఆడు మాటలనక అంతలో ద్రౌపదిని గాచిన వరదుడు పోడిమి పేదనక పొందిన కుచేలుని వీడే సంపదిచ్చే విష్టుడు సుండి వీరు వారనక ఇదే వేడిన వరములు తారకునిచ్చిన సర్వేశ్వరుడు మేరతో లోకముల మెరసెనిప్పుడును ఈ రీతి శ్రీ సుండి